ఇది ఇది అర్థమైందండి ఈ పాయింట్ దీన్ని ఎంతకంటే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏమి ఉండదు ఇది చాలా విషమమైన ఘట్టం వేదాంతంలో ఉండే కొన్ని విషమ ఘట్టాలలో ఇది ఒకటి అదేమంటే ఘట జ్ఞానమనేది లేకుండా ఘటమనే జ్ఞేయము సిద్ధించదు ఇప్పుడు దృశ్యము అంటే చూడబడేది చూపు లేకుండా చూడబడేది అనేది సిద్ధించదు చూపు ఉండి అప్పుడు చూడబడేది సిద్ధిస్తుంది లేదా చూపుతో బాటుగా చూడబడేది సిద్ధిస్తుంది దృశ్యం ఉంది అంటే దృష్టి ఉండాలి దృష్టి లేకుండా దృశ్యం ఉండదు జ్ఞానము లేకుండా జ్ఞేయము ఉండదు దీనికి నేను దృష్టాంతంగా చెప్తూ ఉంటాను సినిమా ఆడుతున్నారు సినిమా ఆడడం సినిమా నడుస్తుంది తెర మీద సినిమా పడుతోంది హాల్లో చూసేవాడు ఎవ్వడు లేడు అంటే దృష్టి లేదు ద్రష్ట లేడు దృష్టి లేదు ద్రష్టకే దృష్టి దృష్టికే ద్రష్ట అనిపేరు చూపు లేదు చూసేవాడు లేడు హాల్లో హాల్ ఖాళీగా ఉంది సినిమా నడిచిపోతుంది అప్పుడు సినిమా ఉంటుందా సినిమా ఉండదు అయ్యో లేకపోవడం ఏంటండి అలా మీరు వెళ్ళగానే ఎదుర్కొండ హీరో కనపడతాడంటే అప్పుడు ఆల్రెడీ ద్రష్టడు ఉన్నాడు మీరు వెళ్ళగానే హీరో కనబడ్డాడు అంటే మీరు వెళ్ళారు కాబట్టి హీరో కనబడ్డాడు మీరు వెళ్ళడానికి పూర్వ క్షణంలో హీరో ఉండడు మీరు వెళ్ళి చూసిన క్షణంలోనే హీరో ఉంటాడు కాబట్టి జ్ఞానముతోటే జ్ఞేయము కలిసి ఉంటుంది జ్ఞానము లేకుండా జ్ఞేయం ఉండదు సోపలంభం అంటే అర్థం అది ద్వయం ఈ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్ ఏదైతే ఉన్నదో అది సోపలంభం ఉపలంభము జ్ఞానము జ్ఞానంతో కూడియే ఉంటుంది ఏమండి తర్వాత సవస్తు ఇప్పుడు నేను నా చేత చూడబడే ఘటము ఇప్పుడు ఇక్కడ రెండు లెవెల్స్ మీరు వేసుకోండి మీరు ఘటం కళలో ఘటం వచ్చింది కళలో మీరు ఘటాన్ని చూశారు వేదాంతుల కళలు ఇలాగే ఉంటాయి వేదాంతుల కళగన్నప్పుడు ఘటము పటము ఇవన్నీ వస్తాయి కళలో నిజంగా నేను మీకు అనుభవంతో చెప్పాను ఘటం వస్తుంది కళలో ఇప్పుడు కళలో వచ్చిన ఘటానికి జాగ్రత్తలో చూసిన ఘటానికి ఒక తేడా ఉంది ఆ తేడా ఏమిటంటే కళలో వచ్చిన ఘటము అసత్యము కల్పితము జాగ్రత్తలో ఘటము యథార్థము కాదు అది తేడా అది తేడా అన్నారంటే ముట్టికాయలు వేయాల్సి ఉంటుంది వేదాంతమే పోయింది అక్కడికి ఇంకేం వేదాంతం మీద అది తేడా కాదు ఆ తేడా కాదు అని వైతత్ ప్రకరణంలో విస్తారంగా నిరూపితమైంది ఆ విషయం అదిగా తేడా మరి ఇంకేమిటండి తేడా స్వప్నఘటానికి జాగ్రత్ ఘటానికి మరేమిటండి తేడా అంటే స్వప్నఘటము నేత్రేంద్రియ సహకారం లేకుండా కేవలము మనస్సు చేత కల్పితము రే జాగ్రద్ నేత్రేంద్రియ సహకృతమైన మనస్సు కల్పితం అది తేడా కాబట్టి ఇంద్రియ సహకారము ఉంటుంది ఇక్కడ సరే స్వప్నంలో ఇంద్రియ సహకారము ఉండదు సో ఆ ఇంద్రియ సహకారం ఉండి ఆ కారణంగా లౌకికుల చేత అది యథార్థ వస్తువుగా స్వీకరింపబడుతూ ఉంటుంది స్వప్నంలో అయితే ఇంద్రియ సహకారం లేకుండా కనపడింది కనుక అది యథార్థం కాదు అని లౌకికులు కూడా లౌకికులు అంటే అజ్ఞానులు అని అర్థం మరొకటిదో అనుకున్నారు సో లౌకికులు కూడా స్వప్న ఘటాన్ని అది వస్తువు కాదు అంటే అది వస్తువు అంటే యథార్థము అని అర్థం అది యథార్థము కాదు అని స్వీకరిస్తారు లౌకికులు జాగ్రత్ ఘటాన్ని ఇంద్రియ సహకృతమై దర్శింపబడుతోంది కనుక ఇది వస్తువు సుమా దీని ఎందు వాస్తవికత ఉన్నది వస్తువు నుంచి వచ్చింది వాస్తవికత దీని ఎందు యథార్థత గలదు అని స్వీకరిస్తారు కాబట్టి మనం ఇక్కడ ఆచార్యులు ఒక టెర్మినాలజీ వాడుకుంటున్నారాయన స్వప్నాన్ని అవస్తు అంటారు జాగ్రద్ ఘటాన్ని సవస్తు అంటారు ఉపలంభం రెండింటికి సమానమే స్వప్న ఘటనలో ఘత జ్ఞానం ఉంటుందిగా ఘటజ్ఞానం లేకుండా స్వప్న ఘటం ఉంటుందండి ఉండదు ఘటజ్ఞానం లేకుండా జాగ్రత్త ఘటం మాత్రం ఉంటుందా ఉండదు కాబట్టి సోపలంభం అనేది జాగ్రత్తకి స్వప్నానికి సమానం జాగ్రత్త దగ్గర సవస్తు స్వప్నం దగ్గర అవస్తు ద్వయం కూడా రెండూ సమానమే ఇక్కడ ద్వయమే అక్కడ ద్వయమే అవి ఇది ఉన్నది ఇది ఉన్నది మీ జీవితంలో ఉన్నది ఇది ఎలాగా లెక్కలు వస్తున్నారు చూడండి జీవితంలో ఉన్నదాన్ని మీరు యూ కెనాట్ మూవ్ అవుట్ ఆఫ్ ఇట్ రిగిల్ అవుట్ ఆఫ్ ఇట్ మీ జీవితంలో ఈ రెండు అవస్థలు కవర్ అయిపోయా చెప్పండి రెండు అవస్థలో కవర్ అయిపోయాయి ఇంకా ఏముంది మీ జీవితంలో అంటే సుషుప్తి ఒకటి మనం దానికి వస్తాం సో మొత్తం అంతా కవర్ చేసుకుంటూ వస్తున్నాం ఏది ఉన్నదో దానిని దర్శించుటయే సత్య దర్శనం దానిని దర్శించకుండా కప్పివేసివే కల్పనలు మీరు ఒక వ్యక్తి ఉంటాడు ఆయన మీరు కనుక ఒక కల్పనను వేసినట్లయితే మీరు ఆయన యొక్క స్వరూపాన్ని మీరు తెలియ తెలుసుకోలేరు అంచేకానే ఇది ఎంత సూక్ష్మంగా ఉంటుందంటే మీరు క్లాస్కి వెళ్ళారనుకోండి నేను శిష్యులను ఆయన గురువు అది మీరు ముందే ఫిక్స్ చేసి కూర్చుంటే శిష్యుడు ఉంటాడు గురువు ఉంటాడు బోధం ఉండదు ఎందుకంటే బోధను బోధ అంటే టీచింగ్ దట్ ఈజ్ కవర్డ్ బై ద ఫిక్సేషన్ సాల్టై తర్వాత ఎప్పుడు మరి బోధ ఎప్పుడు ఉంటుందో తెలిసిన శిష్యుడు ఉండడు గురువు ఉండడు బోధం అప్పుడు బోధం ఉంటుంది అంటే మీరు ఒక శిష్యుడు అనే ఒక క్లోక్ వేసుకుని మీరు అక్కడ కూర్చొని ఉండరు మీరు ఓపెన్ మైండ్తో ఆకాశంలాగా ఉంటారు ఓపెన్ మైండ్తో నేను శిష్యుని నేను శిష్యుని ఇంకా బోధే ఉంటుందండి చూస్తూ ఉంటాను లోకంలో శిష్యులందరూ చేరు గురువు గారికి పాదాభివందనం చేసి పాదపూ చేసి తీర్థప్రసాదం తీసుకుని వెళ్ళక వెళ్ళిపోతారు వెళ్ళే ముందు ఎంత సంసారో బయటకు వచ్చినప్పుడు కూడా అంతే సంసారం ఇంకా పైగా కొంత అహంకారం కూడా జోడిం పోతుంది కాబట్టి మీరు గమనించండి నేను శిష్యుడను అని ఉండదు ఓపెన్గా ఉంటారు అలాగే ఎదుటివాడు చెప్పేదానికి వ్యాఖ్య చెప్పి వ్యాఖ్యానమున్నందు మీ ఫోకస్ ఉంటుంది తప్ప పర్సనాలిటీ మీద ఫోకస్ ఉండదు చెప్పే వ్యాఖ్యానం మీదనే మీకు ఫోకస్ ఉంటుంది అంటే అర్థం ఏమిటి కూర్చుని టైంలో ఈయన ఆచార్యుడు అని మీరు అనుకోవచ్చు తప్పు మాట ఏం కాదు కానీ బోధ సమయంలో ఆయన ఆచార్యుడు మన శిష్యుడు ఉండదు అప్పుడు మాత్రమే బోధ ఉంటుంది ఇదంతా ఎందుకు చెప్పానంటే మీరు ఉన్నదాని పరిశీలించుట ఉన్నదాని దర్శించుట అనేది చాలా చాలా కష్టం అంత కఠినమైన విషయం అదే కానీ ఇంకొకట్లేదు ఉన్నదాని చూచుట చాలా కష్టం సో జనులు ఎప్పటికీ ఎన్నెన్నో భావజాలని ఆరోపించే చూస్తారు ఇలాగ ఎవరికి తోచినట్టుగా వాళ్ళు ఆరోపించటానికి సాహిత్యంలో ఉల్లేఖాలంకారము అని పేరు అలంకార శబ్ద అర్థాలంకారాల్లో వస్తుంది ఉల్లేఖాలంకారము శ్రీకృష్ణుడు కంసుని యొక్క సభలో ఆ మల్లరంగం ఒకటి మల్లులతోటి శ్రీకృష్ణుని సంహరింపజేయాలని కంసుడు యత్నిస్తాడు ఆ మల్ల రంగం ఒకటే బాక్సింగ్ రింగ్ అక్కడ ఏర్పాటు చేస్తాడు ఆ శ్రీకృష్ణుడు ఆ కొంగుని గట్టిగా బిగించి బాక్సింగ్ రింగ్లోకి అడుగు పెడతాడు అడుగుపెడితే వీడు నన్ను చంపడానికి వచ్చిన మృత్యువే అని కంసుడు భావిస్తాడు అరే మనతో పాటు కలిసి గో గోవులను కాచిన మన మన ఫ్రెండ్ మన మిత్రుడు అక్కడ రంగంలో ఉన్నాడు అని గొప్ప బాలకులందరూ భావిస్తారు సో దివ్యసుందర మూర్తి ఈ మూర్తిని చూస్తూ గోపికలు ఎంతో ఆనందించారు బృందావనంలో ఈనాడు ఈ దివ్యసుందర మూర్తి మన మధ్యకి వచ్చాడు అని అక్కడ ఉండే యువతులు భావించినారు సో ఈ రకంగా ఆ శ్రీకృష్ణుని ఎవళ్ళెవళ్ళు ఎన్ని రకాలుగా భావించారో పెద్ద శ్లోకం ఉంటుంది దానికి ఉల్లేఖాలంకారానికి దృష్టాంతం అంటే అర్థం ఏంటండి ఈ శ్లోక ఈ ఉల్లేఖాలంకారాన్ని ఒకటి మీకేమర్థమైంది ఎవడి సంస్కారానికి తగ్గట్టుగా వాడు దర్శిస్తారో అని అర్థం కాలేదు అర్థం అవ్వలేదా సో ఆ మీరు ఉన్నదాని చూడరు మీరు చూడదలుచుకున్నదాని చూస్తారు మీరు ఉన్నదా అని నేను చూడం ఒకప్పుడు ఏమవుతుందంటే వీడు శత్రువు అని మీకు అనిపిస్తుంది అది మీకు భ్రమ వాడు మీ శత్రువు కాదు ఇంకొప్పుడు ఏమనిపిస్తుంది వీడు మిత్రుడు అనిపిస్తుంది అది కూడా మీ భ్రమయే వాడు మీ మిత్రుడు కూడా కాదు రైల్లో వెళ్తున్నాడు ఒకడు ఈ ఏదో టిఫిన్ ఏదో వాళ్ళు సేల్ చేస్తారు కదా అదో ప్యాకెట్ కొన్నాడు కొని తినబోతుంటే ఎదురుకుండా సూటు బూటు వేసుకున్న ఒకడు ఉన్నాడు వాడే తిన కాగిపోయింది అదే ఏమైందా అంటే నీకు తెలీదా ఈ వీళ్ళు సేల్ చేసేవాళ్ళు వీళ్ళేమో చాలా ఇంప్యూర్ ఫుడ్ అమ్ముతున్నారు ఈ మధ్యన అదేదో ఇన్ఫెక్షన్ చికెన్ గునియా ఏదో ఇన్ఫెక్షన్స్ ఏమో వచ్చాయి ఆ ఇన్ఫెక్షన్స్ ఈ ఫుడ్ ద్వారానే వ్యాపిస్తున్నాయి అది మాత్రం నువ్వు అని అంటాడు అనేప్పటికీ వీడు ఇంకెలా తినగలుగుతాడు గబగబాను ఆగుతాడు మరి ఎలాగా నాకు నాకు భోజనం లేకపోతే ఇలాగా ఆకలిగా ఉంటుంది కదా మరి ఏం చేయాలి అని అడుగుతాడు నువ్వు చింత చేయకు నా దగ్గర లక్కీగా ఇద్దరు ఫ్రెండ్స్ బయలుదేరాము నా ఇంకో ఫ్రెండ్ రాలేదు నా దగ్గర ఒక ఎక్స్ట్రా ఫుడ్ ప్యాకెట్ ఉన్నది అది నీది నా ఫుడ్ నాది అని తన ఫుడ్ తీసుకుని ఈయనకో ప్యాకెట్ ఇస్తాడు ఈయన అది తింటాడు ఇది మానేస్తాడు ఆయన తన ఫుడ్ తింటాడు వితిన్ ఫిఫ్టీన్ మినిట్స్ వీడు కళ్ళు వీడు సామాన్ తీసుకొని నెక్స్ట్ స్టేషన్లో వాడు దిగేస్తాడు ఇది మామూలుగా లోకంలో మనం జరుగుతుంది అంటే ఇక్కడ ఆ ఎదుటివాడిని వాడి వేషము వాడు మాట్లాడినటువంటి తీరు తెన్నులు వాడి గుడ్ విల్లు అంతా చూసి వీడు మిత్రుడని వీడు భ్రమపడ్డాడు కానీ వాడు మిత్రుడు కాదు కొంతమంది ఆయన నాకు శత్రువు భ్రమపడతారు ఆయన శత్రువేం కాదు కాబట్టి ఉన్నదాని చూచుత అన్నది చాలా చాలా కఠినమైన విషయం ఆ ప్రక్రియని ఆచార్యులు ఇక్కడ మొదలుపెట్టారు చూద్దాము ఏం అన్యోన్య విరుద్ధత్వాత్ సంసార కారణాన్ని రాగద్వేష దోషాస్పదాన్ని ప్రావాదుకా దర్శనాన్ని నాలుగు దర్శనాలు చూపించారు ఉంటే శాంపుల్ కింద చూపించారు నాలుగు దర్శనాలు ఉపలక్షణము అంటే శాంపుల్ ఒక శాంపుల్ కింద చూపించారు అలాంటివి ఇంకా చాలా ఉంటాయి ఈ దర్శనములు ప్రతిపాదించి వాళ్ళకి ముద్దైన పేరు పెట్టారు శంకరుడు ప్రావాదుకులు అని పేరు పెట్టారు అంటే అర్థం ఏంటంటే వాళ్ళు వాళ్ళు చాలా గట్టిగా వాదిస్తారు ఆ దర్శనం గురించి చాలా గట్టిగా వాదిస్తారు వాళ్ళకి ప్రావాదుకులు అనిపారు ఎంత గట్టిగా వాదిస్తారంటే నేను మొన్న కమర్షియల్ ఒకటి చూశాను ఈ కమర్షియల్స్ ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్లో ఉంటాయి ఏమండి అదేదో న్యూస్ ఐటెం లాగా చెప్తాడు న్యూస్ చెప్తున్నట్టుగా చెప్తాడు మీకు సమాచారం చెప్తున్నట్టుగా చెప్తాడు తప్పించి అది ఒక కమర్షియల్ అనే సెన్స్ రాకుండా చెప్తాడు దాంట్లో వాడు ఏమంటాడంటే ఇది యంత్రము ఈ యంత్రాన్ని ప్రత్యేకించి పూజలలో పెట్టి పూజలు చేసి శుద్ధము చేసినటువంటి యంత్రము ఈ యంత్రాన్ని కనుక మీరు మెడలో పెట్టుకున్నట్లయితే మీకు శని దోషము పూర్తిగా నివారింపబడుతుంది ఇది శని దోష నివారణ యంత్రము దాని పేరే సార్థక అని ఆయన ఆ శని అంటే నల్లగా ఉంటాడు కాబట్టి ఆయన నల్లటి వేషం వేసుకుని వచ్చి శని నల్లగా ఉంటే ఈయన నల్లటి వేషం వేసుకోవడం ఎందుకంటే ఈయన శని భక్తుడు అనమాట కాబట్టి అని అలాగా దాన్ని ఒక దాని మీద ఇంకా అలా చెప్పుకుంటూ పోతాడు అలా నా వారు ఈ శని దోష నివారణ యంత్రాన్ని ధరించితే ఆయన చిరకాల నుంచి ఆయనకి రాకుండా ఆగిపోయినటువంటి ప్రమోషన్ వెంటనే వచ్చేసింది అని ఇలాగా అదేదో న్యూస్ అయ్యటం అన్నట్టుగా మీకు చాలా ప్రేమతోటి మంచి సమాచారాన్ని అందిస్తున్నట్టుగా అలా చెప్పుకుంటూ వస్తాడు తర్వాత ఎంత బలంగా చెప్ప ప్రావాదుకులు అంటే అలా ఉంటారు చాలా మెత్తగా నచ్చజెప్పే విధంగా చెప్తారు ఈ ప్రావాదుకులలోనే ఇంకో వెరైటీ ఉంటుంది వాళ్ళు ఏం చేస్తారంటే హైయెస్ట్ పాయింట్కి వెళ్తారు దే కమ్ టు ది టాప్ అక్కడి నుంచి గట్టి వాయిస్ తోటి మాట్లాడతారు మొత్తం అక్కడుండే జనం యొక్క అటెన్షన్ అంతా తమ వైపు తిప్పుకుని అప్పుడు ఇదిగో సత్యం అని అక్కడి నుంచి ఢంకా బజాయించి చెప్తారు దట్ ఈస్ ద ఎక్స్ప్రెషన్ ఆ విధంగా చెప్తారు వాళ్ళు ప్రవాదుకులు ప్రావాదునాం దర్శనాన్ని ముంచిన సమావేశమైంది ఆ సమావేశంలో ఒక చాలా సిన్సియర్గా ఈ శ్రద్ధగా వినేస్తున్నారు హాలంతా నిండింది వంద వందల మంది ఉన్నారు ఈవిడ చాలా సిన్సియర్గా ఒక పెద్ద ఫోటో ఒకటి పెట్టి ఒక చార్ట్ పెట్టి చేత్తో ఒక స్టిక్ ఒకటి పెట్టుకుని వాళ్ళ ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఆమె ఎక్స్ప్లెయిన్ చేసేస్తాం దాన్ని సారమే ఏమిట్రా అని చెప్పేసి చూస్తే ఐదు నిమిషాలు వేపటికి అసలు రంగు బయటపడింది ఏమిటంటే అది రెండు వేల ప్రళయం వస్తుంది ఈ లోపల కనుక మీరు మా గ్రూప్లో చేరిపోతే మీరు రక్షింపబడతారు మీరు కనుక చేరకపోయినట్లయితే మిమ్మల్ని ఈశ్వరుడు పనిష్మెంట్ వేసేస్తాడు అని చెప్తా ఉన్నాడు ఆ మాటని అదే ఆమె చెప్పిన సారం దాన్ని ఆవిడ ఎంత ఆంబియాన్స్లో చెప్తోందంటే ఒక ఫిజిక్స్ ప్రొఫెసర్ ఫిజిక్స్ విద్యార్థులకి అంత క్లియర్ అండ్ అంత వండర్ఫుల్ ఆంబియాన్స్ క్రియేట్ చేయనే అలా చెప్పేస్తుంది అలా చెప్తాం అంత అంతలా చెప్పేస్తుంది ఈ ప్రవాదుకులు ఉన్నారు చూసారా అవును అవును అలాగే చెప్తారు తర్వాత మీరు ప్రేమగా ఫ్రీగా ఏదైనా చెప్పారనుకోండి దానికి విలువ ఉండదు మీరు చాలా అహంకారంగా గంభీరంగా డబ్బు వసూలు చేసి చెప్పారనుకోండి పీపుల్ ఫాల్ ఫర్ దాట్ ఎనీవే ఈ ప్రవాదుకానాం దర్శనా మీరు ఆ దర్శనాలను కనుక పట్టుకుంటే ఏ ఒక్కదాన్ని పట్టుకున్నా ఏమట్లో తెలుసునండి రాగద్వేష దోషాస్పదాన్ని మీరు రాగద్వేషములు అనేటువంటి దోషమునకు అవి నిలయములుగా ఉంటాయి ఎందుకని తజ్జనకత్వాలు మీరు దర్శనాలను కనుక పట్టుకుంటే రాగద్వేషములనే దోషములతో నిండిపోతారు రాగద్వేషాలతో నిండి ఉంటారు ఏదో ఒక కాలుటను కనుక మీరు పట్టుకుంటే రాగద్వేషాలతో నిండి ఉంటారు నిజంగా వి సీట్ ఆల్ ది ట్యాక్ లోకంలో చాలా విడ్డూరమైన లక్షణం ఉంటుంది కల్టి దృష్టి ఉంటుంది అలా నా కల్ట్ కారణంగా దగ్గరికి తీసుకోవడము ఆ కల్ట్కి చందని వాడు దూరంగా పెట్టాడు ఒకసారి నేను ఢిల్లీలో ఒక ఆశ్రమానికి వెళ్ళాను సాయంకాలం రాత్రి ఎనిమిదింటికో ఏడింటికో ట్రైను ఏడింటికో ఎనిమిదింటికో ఏదో ట్రైను మధ్యాహ్నం ఒంటి గంట ఎంతో ఎన్ని ఇంకా భోజనం లేదో గుర్తులేదు ఆశ్రమానికే వెళ్ళా వెళ్తే చూడండి మా ఏ ఆశ్రమం ఏ సంప్రదాయానికి నిన్న వాళ్ళకి ఇవ్వం మా ఆశ్రమం వాళ్ళకే ఇస్తాం అందుకోసమే ఇది కట్టడం అనేది అంటే నేను చెప్పాను చూడండి అలాగే ఉండదండి సాధువులు అందరికీ ఇవ్వాలి అంతేగాని మా సంప్రదాయం వాళ్ళకే అయినా అలాగంటే పెట్టడం అది సమ సమంజసంగా లేదు అని నేనున్నా అంటే వాళ్ళే ఉన్నారో మీరు ఎక్కడి నుంచి వచ్చారో మాకు తెలుసు మేము ఆశ్రమానికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఈ ఆశ్రమం వాళ్ళకే ఇస్తామని మీ వాళ్ళే చెప్పారు అందుకోసం మేము కూడా అదే రోల్ మీదలో పాటిస్తున్నాము అని చెప్పారు అదేనే చెప్పారు వాళ్ళు తెలియకేదో అజ్ఞానం చేదో అలా చేశారు మీ పెద్దలు అటువంటి అజ్ఞానాన్ని చేయకూడదు అండి తెలియ అంటే సరే అలాగే వీరంటే వీరు తప్పదు రెండి వీధులు ఊపిచ్చేదా సో ఇలా ఉంటుంది లోకంలో రాగద్వేషములకు ఆస్పదంగా ఒక సంప్రదాయానికి మేము చెందిన వాళ్ళము అని పేరు పెట్టుకుంటాడు దానిని బట్టి రాగద్వేషాలకు ఆస్పదంగా తయారవుతుంది రాగద్వేషానికి ఆస్పదంగా ఉండడానికి ఉపయోగపడుతున్నాయి అంతకంటే వాటిలో ఏమీ ఉపకారం లేదు ఎప్పుడైతే రాగద్వేషాస్పదములు అయిపోయినాయో ఆ కారణంగా ఈ దర్శనములన్నీ కూడా సంసార కారణాన్ని మీకు సంసారాన్ని ఎక్కువ చేసేవిగా ఉంటున్నాయి తప్ప సంసార భారాన్ని తగ్గించేవిగా లేనే లేవు పైగా ఒకదానికి మరొకదానికి చుక్క ఎదురు అన్యోన్య విరుద్ధత్వాలు కాబట్టి మనం ఏం చేయాలంటే సత్య సాక్షాత్కారము అనేటువంటి పనిని ఇంకొకళ్ళకి అప్పచెప్పేసి మనం కాళ్ళు దాచి కూర్చున్నాం మన తరఫున ఆయన సత్య సాక్షాత్కారం అంతా వ్యవస్థ చేసి మనకు అందజేస్తాడని అనుకోవడం అంతా అజ్ఞానం అదే కానీ సత్య సాక్షాత్కారం యొక్క పూచి మీ ఉంటుంది ఆ బరువుని మీరే ఎత్తుకోవాల్సి ఉంటుంది ఒక రకంగా అది బరువు కూడా కాదు కనుక మీరంతటా మీరు మీ ఉద్ధారాన్ని మీరే చేసుకోవాలి శ్రీకృష్ణుడు గీతలో కూడా చెప్పి ఉన్నాడు కనుక ఉన్నదాని దర్శించుక అనే ఇప్పుడు ఉదాహరణకి నా మనసు చాలా చంచలమైనది కలుషితమైనది స్వామీజీ అంచేతన మాకు ధ్యానం ఎలా కుదురుతుంది అని మీరు నన్ను అడిగారంటే యూ హ్యావ్ ఆల్రెడీ డిఫీటెడ్ యువర్ సెల్ఫ్ ఇంకా మీరు డిఫీట్ అయిపోయారంతే ఇప్పుడు తొంభై మార్కులు రావాలి అని అనగానే నో నో దట్ ఈస్ ఇంపాసిబుల్ అని మీరు అన్నారనుకోండి యూ మేడ్ ఇట్ ఇంపాసిబుల్ ఆల్రెడీ అది ఇంపాసిబుల్ అవునో కాదో అది అల్లాటినట్టు యూ ఆల్రెడీ మేడ్ ఇట్ ఇంపాసిబుల్ అలాగే ఫలానా పని డిఫికల్ట్ అని మీరంటే యూ ఆల్రెడీ మేడ్ ఇట్ డిఫికల్ట్ వెదర్ ఇట్ ఈస్ డిఫికల్ట్ అట్ వీ డోంట్ నో బట్ యూ మేడ్ ఇట్ డిఫికల్ట్ అలాగే అయిపోతుంది కాబట్టి ఈ నా మనస్సు చంచలమైనది కలుషితమైనది నాకు ధ్యానం ఎలా కుదురుతుంది అని మీరు ప్రశ్న ఎప్పుడైతే అడిగారో ఇంకా నేను మీకు ధ్యానం కుదిరేట్లుగా నేను చెప్పలేను ఇంకా అది నా వల్ల వదదు ఎందుకంటే యూ ఆల్రెడీ డిఫీటెడ్ అలా చేయకండి దాని మనస్సు గురించి మీరు ఆ రకమైనటువంటి అధ్యాపకం చేయకండి ఇది మనస్సు ఇది ఇలా ఉన్నది ఎలా ఉన్నది నేనేమో శ్వాసని దర్శించటము బ్రీదిన్ అండ్ బ్రీద్ అవుట్ దాన్ని నేను ప్రయత్నం చేస్తుంటే ఇది సంసారంలోకి వెళ్తూ ఉంటుంది ఓకే దట్ ఈజ్ హౌ ఇట్ ఈస్ జస్ట్ సీట్ అది మంచి మీరు అనద్దు చెడు అని మీరు అనద్దు ఎందుకంటే ఈ మనస్సు చాలా చంచలంగా ఉందయా అని అర్థండి శ్రీకృష్ణుని అడిగితే శ్రీకృష్ణుడు ఎవరన్నాడో అది అలాగే ఉంటుందో అని అన్నాడే సో చంచలం హి మనోపార్థ చలం అస్థిరం ధ్రువం ఆయన అలా అన్నాడు ఏ అర్థున మనస్సు అలాగే ఉంటున్నాయి సరే అయితే ఇంక ఇప్పుడు ఏం చేయడం మానే చేయడం మానేదో అభ్యాసైన చక ఉంటే వైరాగ్యమైన చక వ్యక్తి లేదు కాబట్టి ముందు అభ్యాసానికి ముందు ఒక ప్రాజెక్షన్ కనుక మీరు పెట్టుకుని అభ్యాసం చేస్తే ఆ ప్రాజెక్షన్ కారణంగానే మీకు అభ్యాసం దెబ్బతింటుంది అబ్బే మేము ఈ జన్మలో మాకు ఆత్మజ్ఞానం గొప్ప గొప్ప వాళ్ళకే విశిష్ట వామదేవులకే రాలేదు మాకెక్కడ వస్తుందని మీరు ఎప్పుడైతే అనేశారో ఇంకా మీకు రాదంతే మీరు ఎందుకు అనాలి ఏమో వశిష్టవామదేవులు మీరు చూశారా పెట్టారా వాళ్ళకి వచ్చిందో లేదో మీకు ఎలా తెలుసు హియర్స్ చేయే కదా ఎవరో అంటూ ఉంటే విన్నమాటే తప్ప మీకు రాదని మీరు ముందే నిశ్చయం చేసుకుంటే అది నిజంగానే రాకుండా ఉండదు కాబట్టి ఏ ప్రాజెక్షను లేకుండా ఆకాశము నిర్మలంగా ఉండి ఏ ఎటువంటి ఆరోపము చేయకుండగా Learn to watch what is. Manashu chanchalanga untunna di. Okay? It is chanchalanga unna di. Is it good or bad? Don't say anything. It is neither good nor bad. Okay? Then you can ask a question. Kothu in the name of the Kothu. That is calm and Kutsu in the name of the Kothu. Then you can ask a question. Then you can ask a question. అందుకే కొంచెం అనారోగ్యం ఉందని అర్థం పాపం మిగతా కోతులన్నీ గతులు వేస్తూ ఎగురుతున్నాయి ఈ కోతి అది అసలు అలా కూర్చుంది నేను మొన్న ఓ కోతికి ఓ పండిచ్చాను పండిస్తే అది అలాగా దాన్ని అలా ముక్కుతో వాసన చూస్తే తలకై తిప్పేస్తుంది నేను ఆశ్చర్యపోయాను ఈ వింటే అలా ఎంజాయ్ చేసుకున్నాను ఈ లోపల చుట్టూ ఉన్న రెండు మూడు కోతులు దీని వాటా ఇది పెద్ద కోతి ఇది దీనికి భయపడే అలా దూరంగా ఉన్నాయి కానీ ఇది తినట్లేదు దాని మీద శ్రద్ధ చూపించట్లేదు అలా కూర్చుని ఉంది అది నిమ్మనంగా పిల్లిలాగా దగ్గరకు వచ్చి లాక్కలు పడుతుంది అది తినేసే పాపం దానికి అనారోగ్యం చేసింది అదే కూర్చో మొన్నాడు వచ్చింది ఆ మొన్నాడు తీసుకుంది సో ఇది హెస్వాడు సోటేదో అంటే వాచ్ వాట్ ఈజ్ అన్నదానికి దృష్టాల సో వాటెవర్ కాబట్టి మనస్సు అది చంచలంగా లేకుంటే అది మనస్సే కాదు చంచలంగా ఉండడమే దాని లక్షణం అందుకోసమే అభ్యాసం అవసరమైంది మనస్సు చంచలంగా లేకుంటే అభ్యాసమేనక్కర్లేదు కాబట్టి మనస్సుని నిందించవద్దు మనస్సు గురించి ఏ రకమైనటువంటి అడ్జెక్టివ్ మీరు వేయద్దు దానికి ఒక పేరు మీరు పెట్టవద్దు అది ఎలా ఉందో అలా స్వీకరించు చుట్టుముట్టు మనుషులు ఉంటారు వాళ్ళు ఎలా ఉన్నారో పరిశీలించటము అది స్వీకరించడం సో నో వాట్ ఈజ్ లుక్ అట్ వాట్ ఈజ్ అనేది ఇట్స్ వెరీ బిగ్ సాధన అది చాలా కఠినం కూడా ఎనీవే సో ఈ ఆ పని ఈ అన్యోన్య విరుద్ధములైనటువంటి దర్శనముల ఎందు నేను పడిపోతే అలాగే ఒకప్పుడు దర్శనాలు అన్యోన్య విరుద్ధంగా తెబలాడుకుంటూ ఉండే వారి దార్శనికులందరూ దార్శనికులు వెళ్ళిపోయారు వాళ్ళ తరం అంతరించింది తరువాతి తరం అంతా కూడా విశ్వాసాల తరం వచ్చింది ఇప్పుడు దార్శనికులు ఎవళ్ళూ లేరు ఇప్పుడు అందరూ విశ్వాసప్రధానులే ఉన్నారు మాకేమో వెంకటేశ్వర స్వామి భక్తి అని మాకు బాబా భక్తి అని ఇంకొకటి అంటాడు బాబాగారి డాక్టరీని వెంకటేశ్వర స్వామి తత్వం ఏమిటి అవే ఉండవు ఇంకా సో ఎవడి విశ్వాసాలు వాళ్ళవి కొందరు శివప్రధానంగా ఉంటారు కొందరు విష్ణు ఉంటారు సో నన్ను ఒకళ్ళు అడిగారు శివప్రధానమైన అద్వైత గ్రంథం ఏమైనా మీకు తెలుసు ఆయన పెద్ద ఆయన అడిగారు ఒక భక్తి శ్రద్ధలతో అడిగారు పోని వారి మాటని వారిని మనం ఎందుకు ఖండించాలి ప్రేమతో అడిగారు ఆయన ఎప్పుడు క్లాస్ వచ్చిన కాదు ఏమీ కాదు ఏదో ప్రేమతో అడిగారు వారిని ఖండన మండనములు ఎలా అని అని సూత సంహిత సారహా పుస్తకం ఇచ్చి ఇది శివ ప్రధానమైన అద్వైత గ్రంథం స్వీకరించే ఆయన ప్రేమగా తీసుకువెళ్ళారు ఎలా ఉందా మాట అంటే దార్శనికుల కాలం పోయి మత ప్రధానమైన విశ్వాస ప్రధానమైన కాలం వచ్చింది ఎందుకంటే జనులలో ఆ గాఢశీలత లేదు గాఢశీలత లేదు మేము చదువుకునే రోజుల్లో నేను నా పర్సనల్ విషయం నేను చెప్తున్నా నేను మూర్ఖుల్లో ఉండేవారు ఆ పుస్తకము ఆ బుక్ వం అంటే దృష్టాంతంగా ఆ పుస్తకము ఆ పరీక్ష ఆ చదువు తప్ప చుట్టుముట్టు ప్రపంచం అంటే కూడా ఏమీ తెలిసి కాదు దాంతో ఏమైపోయిందంటే ది ది వరల్డ్ హ్యాజ్ మూవ్డ్ ఫార్వర్డ్ అండ్ వీ రిమైండ్ విత్ బుక్స్ అలా అయిపోయింది నేను వైజాగ్లో లాంగ్ ఇన్నింగ్స్ ఆంధ్ర యూనివర్సిటీలో కానీ ఆ సీలేను అది లోయల్లో అది అరకులోయ ఆయన ఎవరుసా నేను ఎప్పుడు చూడ ఎందుకంటే ఎంతసేపు చదువు రీసెర్చ్ ఆ గోలే తప్ప ఇంకా మరో ప్రపంచం లేదుగా వెరీ ఇంట్రెస్టింగ్ అలా అంత మూర్ఖంగా ఉండేవాళ్ళం కానీ ఇప్పుడు అలా ఉండరు చాలా స్మార్ట్గా ఉంటారు చదువుతూ ఉంటాం చుట్టూ ఏం చదువుతూ ఉండో అన్నీ పరిశీలిస్తారు ఎవ్రీథింగ్ దేనో రియల్ ఎస్టేట్ విద్యార్థి దిశలోనే రియల్ ఎస్టేట్ను కూడా ఎలా ఉందో చూస్తారు చుట్టుముట్ట అమ్మాయిలు ఎవళ్ళెవరు ఉన్నారు అవన్నీ ఎలాగో పరిశీలిస్తారు అన్నీ ఏది విదిలిపెట్టండి ఎవ్రీథింగ్ దే ఫైండ్ అవుట్ మేము ఎలా ఉండేవాళ్ళం తెలుస్తున్నాండి మేము కాదు నేను ఈ గుర్రం ఉంటుంది బ్లింకర్స్ అంటారు అవ్వ ఇటు చూడకూడదు అటు చూడకూడదు ఇలా అయితే చూడదు అలాగే అంచేతనే సో ఎనీవే గాఢశీలత ఈనాడు సమాజంలో లేదు లోతుగా అధ్యయనం చేయాలనేటువంటి ఉత్సాహం లేదు కాబట్టి మత విశ్వాసాల్లో పడిపోయారు కాబట్టి ఒక విశ్వాసానికి మరో విశ్వాసానికి చక్కెద్దరు పరస్పర విరుద్ధములైన విశ్వాసములు దీంట్లో రాగద్వేషములు మీకు పుట్టపర్తి బాబా షిరిడీ బాబాల మధ్య చాలా గార్మైన రాగద్వేషాలు ఉంటాయి తెలుసా మీకు పుట్టపర్తి బాబా భక్తులు ఏమంటారంటే షిరిడీ బాబా గారు అవతారమేం పుట్టపర్తి బాబా గారు అని అంటారు మీరు అని అదేదో దార్శనిక సిద్ధాంతం అన్నట్టుగా ప్రతిపాదిస్తారు దాని మీద హేతువులు కారణాలు పూర్వపక్షాలు సిద్ధాంతాల దాని గురించి ఆయన అవతారో ఈయన ఆయన అవతారో ఈయనని మీకు దాంట్లో హేతువులే ఉంటాయి వీటిలో విశ్వాసమే కదా అయినా కూడా చాలా సిస్టమాటిక్గా డిక్లేర్ చేస్తారు ఇంకా అక్కడ వాళ్ళు నేను ఒకసారి విన్నా వన్ అండ్ హాఫ్ అవర్ లెక్చరు వన్ అవర్ లెక్చర్ అదేమిటంటే పుట్టపర్తి బాబా గారు అవతారం ఇంతవరకు రాలేదు ఈ పైన రావచ్చేమో ఇంతవరకు రాలేదు వీళ్ళన్నీ అసత్య ప్రచారం చేసుకున్నారు వాళ్ళు దాని మీద ఈ రకంగా పరస్పర విరుద్ధములైనటువంటి విశ్వాసాలతోటి సమాజంలో ఉంటారు ఇలా ఉంటుంది సమాజం అత మిథ్యాదర్శనానితాని ఎక్కడైతే రాగద్వేషములకు ఆస్పదమయ్యి పరస్పర విరుద్ధములుగా ఉన్నాయో అవి మిథ్యా దర్శనములే అవుతాయి యథార్థ దర్శనానికి ఉండే లక్షణం యొక్క తెలుసునండి యథార్థ దర్శనంలో రాగద్వేషాలు ఉండవు నెంబర్ వన్ అది దేనికి విరోధం కాదు అద్వైతము ద్వైతానికి విరోధం ద్వైతానికి చాలా హయ్యర్ లెవెల్లో ఉంటుంది తప్ప ద్వైతంతో సమస్థాయిలో ఉండి విరోధించదు ద్వైతానికి విరోధం ద్వైతమే ఒక ద్వైతానికి మరో ద్వైతం విరోధం శివద్వైతానికి విష్ణుద్వైతం విరోధం అంచేతనే మన నాన్నగారు అనేవారు ఈ విష్ణుద్వైతం ఉన్నదే వైష్ణవ ద్వైతం దాంతో మనం వేగలేము అప్పయ్య దీక్షితులు గారిని వీళ్ళకి అప్పచెప్తే ఆయన వీళ్ళని వీళ్ళ సంగతి ఆయన చూసుకుంటాడు మనం అద్వైతంలో విశ్రాంతిగా ఉండొచ్చు అందులో కాబట్టి శంకర భాష్యాన్ని తీసుకెళ్ళి ద్వైత మీరు పెట్టద్దు మీరు ఏం చేస్తారంటే శ్రీకంఠ భాష్యం అప్పయ్య దీక్షితులు గారిది శ్రీకంఠ శ్రీకంఠాచార్యులు రాసింది దానికి అప్పయ్య దీక్షితులు గారు వ్యాఖ్యానం రాశారు శ్రీకంఠాచార్యుల భాష్యం శైవపరమైన ద్వైతం దాన్ని వాళ్ళకు అప్పచెప్పేసి దీన్ని మీరు మీరు చూసుకుంటారంటే వాళ్ళు పరస్పరం వాళ్ళు చూసుకుంటారు మనం అద్వైతంలో అని అనేవారు కాబట్టి అద్వైతమునందు రాగద్వేషంలో ఉండవు ఎందుకంటే అందరూ ఆత్మస్వరూపులే దేనికి విరోధం ఉండదు ఎందుకంటే జగత్తు ఎలా మిచ్చయో దాంట్లో భాగంగా ద్వైతం కూడా మిచ్చే మిచ్చైన ద్వైతాన్ని విరోధించేది కూడా ఏమీ ఉండదు జిజ్ఞాసుకి బోధించే సందర్భమే ఉంటుంది తప్ప ద్వైతాన్ని విరోధం అవిరోధం విబోధత మనం చూసామే ఐతథ్యంలో మా అద్వైత ప్రకరణ ఉన్నారు కాబట్టి రాగద్వేషములు గలవి పరస్పర విరుద్ధములుగా ఉన్నవి ఈ రెండు లక్షణాలు మీకు దేని ఎందుకు కరబడితే అది మిథ్యాదర్శనము అని మీరు వెంటనే గుర్తుపెట్టేసి దానికి దండం పెట్టేసి ఆశీర్వచనం చేసి పక్కకి వెళ్ళిపోవడం అత మిథ్యాదర్శనాన్ని కానీ మిథ్యాదర్శనము అర్థం ఏమిటంటే స్వ బాధిత విషయాన్ని భావ అంటే అవి సత్యములు కావు అసత్యములు అని అర్థం యుక్తి తప్పక్తిభిరేవ దర్శయుత్వా అవి మిథ్యాదర్శనములు అనే విషయాన్ని వాళ్ళ వాళ్ళ యుక్తులతోటే ఖండించారు తర్వాత ఆయా యుక్తులతో ఖండించారు అస్థి అని వర్ణించేవాడు నాస్తి ఖండిస్తాడు నాస్తి అని వర్ణించేవాడు అస్థి ఖండిస్తాడు కాబట్టి పరస్పరము వాళ్ళు ఖండించుకుంటారు అదొక పద్ధతి తర్వాత ద్వైతమును తద్యుక్తులతోటి ఆయాయుక్తులతోటి ఇంతకుముందు ఖండించి నిరూపించినారు చతుష్కోటివర్జితవాత్ రాగాదోష అనాస్పదం స్వభావ శాంతం అద్వైతదర్శనమేవా సమ్యద్దర్శనం ఇుపసంహృతం ఇంత పై దాకా ఏమైందంటే ఉపసంహారం చేశారు మరి ఇక్కడ విద్వాన్ శమం రజేతని చెప్పారు కదా జ్ఞాని శమస్వరూపుడే ఉంటాడు ప్రశాంతంగా ఉంటాడు జ్ఞాని వెళ్ళి ద్వైతుల దగ్గరికి వెళ్ళి యుద్ధం చేయడం ఇది వెస్ట్లో వాళ్ళకి అర్థం కాని ప్రశ్న ఏదో ఒకటి వెస్ట్లో వాళ్ళు ప్రశ్న అడుగుతారు నన్ను అడిగారు చాలా సార్లు ఏమండి ఎందుకంటే వాళ్ళకి సోషల్ కాన్షియస్నెస్ ఎక్కువ వాళ్ళు ఏమంటారంటే చూడండి ఈ ఈ ద్వై ఈ ద్వైత దర్శనము ఇది పరస్పర విరుద్ధము రాగద్వేషాస్పదము ఇది తప్పు యూ క్లియర్లీ సీ ఇట్ ఎస్ ఓకే మీరు సొసైటీలోకి వెళ్ళి వాళ్ళకి ఎందుకు చెప్పరు ఈ మాట అని అడుగుతారు వెస్ట్లో ఎందుకంటే మీరు ఒక సత్యాన్ని స్పష్టంగా దర్శించినప్పుడు దాన్ని మీరు పది మందికి ప్రచారం చేయాలి అని వాడి యొక్క భావన That is how దట్ ఈజ్ హౌ హీ లుక్స్ అట్ ఇట్ సోషల్ సిచ్యువేషన్లో అది కనెక్టే అవ్వచ్చు మీరు ఇలా దారిలో వెళ్తే అక్కడ మూతబడిపోయింది ఇంకా ముందుకు వెళ్ళినా వెనక్టే రావాల్సి ఉంటుంది కాబట్టి అటు వెళ్తున్న వాళ్ళకి మీరు చెప్తే వాళ్ళు తేలికవుతుంది వాళ్ళకి అలాగా సోషల్ lo ఇట్ ఈజ్ ట్రూ బట్ ఆత్మస్వరూపం విషయంలో అది ట్రూ కాదు ఆత్మజ్ఞానం ఏం చేస్తాడు ఓ మూల కూర్చొని ఉంటాడు ఉపశమం రజ శాంతంగా ఉంటాడు సమాజంలోకి వెళ్ళి రే మీరందరూ అజ్ఞానంలో ఉన్నారా అని వాళ్ళందరినీ లేవగొట్టి నిద్ర లేపి చెప్పడం అలా ఎందుకు చెయ్యడా భారీ వెస్ట్లో ఇది పెద్ద సమస్య వాళ్ళ అంటే నేను ఏమని నువ్వు కొంచెం అధ్యయనం చెయ్యి అప్పుడే కంగారు పడిపోవద్ది కొంత వేదాంతాన్ని అధ్యయనం చేయి అప్పుడు నీకు తెలుస్తుంది వాళ్ళు ఎప్పుడు చెప్తారు ఎప్పుడు చెప్పరు ఎందుకు చెప్తారు ఎందుకు చెప్పరు ఎలా చెప్తారు ఎలా చెప్పరు అని అప్పుడు నీకు తెలుస్తుంది నువ్వు ఇంకా అసలు ఏబీసీడీలు లేకుండానే ఎందుకు చెప్పరు అని అలాగా యు కె నాట్ స్టార్ట్ ఇట్ రిప్లై ఇవ్వడం జరిగింది సో ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ అద్వైత దర్శనం గలదో అది చతుష్కోటి వర్జితము అంటే అది అస్థి అని చెప్పి కాదు ఇప్పుడు నేను చాలాసార్లు మీకు మనవి చేశా నన్ను ఒకళ్ళు మీరు ఆస్తికుల నాస్తికుల అని అంటే నేను చెప్పాను నేను ఆస్తికున్ని కాదు నాస్తికున్ని కాదు నేను అద్వైతి ఇది ఎలా ఉంది చాలామంది అద్వైత విద్వాంసులు ఏమనుకుంటారంటే వాళ్ళు ఆస్తికులం మేము అనుకుంటారు మేము ఆస్తికులము అన్నాడంటే అర్థం ఏమిటి దేవుడు ఆయన అక్కడ ఉన్నాడు నేను ఇక్కడ ఉన్నాను అద్వైతం అది అద్వైతులు ఆస్తికులు ఎలా అవుతారు ఆస్తికులు అంటే అక్కడ దేవుడు ఉన్నాడు ఇక్కడ నేనున్నానని నమ్మితే వాడిని ఆస్తికుడు అక్కడ దేవుడు లేడు ఇక్కడ నేనున్నాను అంటే వాడిని ఆస్తికుడు అద్వైతం అనేది అదే వన్ ఆఫ్ ది మా చతుష్కోటి మర్జీతం అస్థి కోటిలోనూ పడదు నాస్తి కోటిలోనూ పడదు కాబట్టి విరోధం లేదు అస్థి నాస్తి కోటిలోనూ పడదు నాస్తి నాస్తి కోటిలో కూడా పడదు కాబట్టి రాగద్వేషములకు ఇది ఆస్పదము ఆశ్రయము లేక జనకము రాగద్వేషములను కలిగించేది కాదు ఎప్పుడైతే రాగద్వేషాలు లేవో స్వభావ శాంతం స్వభావం అంటే స్వరూపం స్వరూపము చేతనే శాంత శాంతము అద్వైత దర్శనము ఎందుకంటే రాగద్వేషంలో ఉన్నవి మనస్సు యొక్క చలనం అవి ఉండవు అద్వైత దర్శనము మనస్సు ఒక చెందుతుంది మనస్సు ఎందు తాదాత్మ్యం ఉండదు మనస్సు చెలించినా కూడా ధ్యానానికి ఉపయోగపడే పాయింట్ ఏమిటంటే మనస్సు చెలించిందనుకోండి చెలించనివ్వండి వై డూ యువర్ రీ నాట్ యువర్ మైండ్ చెలించనివ్వండి చెలించే మనస్సుతో తాదాత్మ్యం చెంది అయ్యో నా మనస్సు చెలిస్తుంది అనేది సాధకుడి యొక్క లక్షణం అది అది ఎలాంటిదంటే ఆసక్తమైన మనస్సుతో తాదాత్మ్యాన్ని చెంది సంసారాసక్తిని పెట్టుకోవడం పొరపాటు ద్వేషంతో నిండిన మనస్సుతో తాదాత్మ్యం చెంది ద్వేషాన్ని కలిగి ఉండడం పొరపాటు అలాగే ఇది కూడా అంత అధ్వాన్నం కాదు కానీ మొత్తానికి అదే దోషం ఎక్కడా వచ్చింది ఎలాగా చెలించే మనస్సుతో తాదాత్మ్యం చెంది నే నాకు ధ్యానం కుదరట్లేదు అనుకోవడం కూడా తాదాత్మ్య దోషమే దాని ఎందుకు కూడా కలదు రాగద్వేషాల కంటే బెటరు సాధకుడు ఎప్పుడు కూడా రాగద్వేష సంసారి కంటే అడుగు ముందు ఉంటాడు కానీ ఈ దోషం నుంచి సాధకుడు కూడా బయటపడాలి మనస్సు చెలించి చెలిస్తే చలించని లెట్ ఇట్ వైషుడ్ ఐ బాదర్ ఎందుకనే అలా ఎందుకంటూ ఉంటాయి నేను మనస్సు కాదుగా నేను మనస్సు అయితే మనస్సు చెలుస్తుంది అని నేను బెంగపెట్టుకోవాలి మనస్సు నేను కానే కాదు ఇది బాగుందంటారా కాబట్టి సో ధ్యానం అంటే చాలా సూక్ష్మంగా ఉంటుంది ఈ ధ్యానం అనేది దాన్ని ఒక అవగాహన రావడానికి రిక్వైర్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ నిష్ట నిష్ట ఉండాలి నిధిధ్యాసనం చేస్తూ ఉండాలి శ్రవణము నిరంతరమైన సాధన ఉండాలి యట్ లివ్ ఇన్ ఇట్ ఎనీవే కాబట్టే అద్వైత దర్శనము సమ్యగ్ దర్శనము సమ్యగ్ దర్శనం అంటే అర్థం ఏంటో తెలిసిన అబాధిత దర్శనము దీన్ని బాధించి నిషేధించేటువంటి పరిస్థితి లేదు ఈ విషయాన్ని సమప్ చేసి ఆ విప్రాణం వినయోహ్యేష అనే శ్లోకంతో సమ్మరీ కింద చెప్పి ఉపసంహారము చేయడమైనది ఈయన సంబంధ భాష్యం అంటారు మరైతే ఉపసంహారం అయితే ఇంకా మళ్ళీ ఇప్పుడు ఏదో కొత్తగా ఏది మొదలు పెడుతున్నారు ఇప్పుడు అంటే అత ఇదానీ స్వప్రక్రియ ప్రదర్శనార్థ ఆరంభ ఇప్పుడు ఆచార్యులు ఆరంభం చేస్తున్నారు ఏమిటంటే తను బోధించదలుచుకున్న ప్రక్రియ అవస్థాత్రయ ప్రక్రియ దానిని చూపించి మిమ్మల్ని అద్వైతంలోకి తీసుకువెళ్ళడం కోసం ఆయన ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నారు రాగద్వేషాది దోషములతో కూడిన ఇతర దర్శనములను చూపించి అవి మిథ్యా దర్శనములని నిరూపించి ఎందుకంటే లేకపోతే వాడు వెంట పోతూ ఉంటాడు మనిషి ఇప్పుడు తన ప్రక్రియని బోధించి అద్వైతాన్ని చెప్పడం కోసం ఆయన పూనుకుంటున్నారు ఇది ఆయన అవతారిక ఇప్పుడు శ్లోకం చూస్తే సవస్తు సోపలంభంచ్వయం లౌకికమిష్యతే అది జాగ్రదవస్థ యొక్క వివరణం భాష్యం సవస్తు సంవృతి సునా సహ వర్తీ సవస్తు జాగ్రదవస్థ గురించి చెప్తున్నామండి ఈ జాగ్రదవస్థలో వస్తువు ఉంటుంది వస్తువు ఉండడం అంటే వస్తువు ఉన్నది ఆ సత్ అది ఎటువంటి సత్ తెలుసిన సంవృతి సత్ సంవృతి అంటే అజ్ఞానము యొక్క కవర్ అజ్ఞానము చేత కప్పి వేయబడ్ట దానిని సంవృతి మన హృదయం ఎలా ఉంటుందంటే మన హృదయ ద్వారము వద్ద నల్లని తెరలు దించి ఉంటాయి దానికి సంవృతి అని అజ్ఞానం అనే తెరలు ఆ హృదయ ద్వారాన్ని మూసివేసి ఉంటాయి హృదయం ఉంటే ఆత్మస్వరూపం సో అటువంటి సంవృద్ధి కారణంగా ఈ కనబడే జగత్తు ఇది సత్యంలాగా భాషిస్తున్నది కాబట్టి జగత్తు కనబడుతోంది జగత్తు కనబడుతోందంటే ఘటము కనబడుతోంది ఘటము సత్యము ఘటము సాపేక్షము అని కానీ సత్యం ఘటము కనబడుతోంది అంటే ఇంద్రియములు మనస్సు యొక్క అపేక్ష చేత ఘటం ఉన్నది అంతే కదా ఇంద్రియ మనస్సాపేక్షంగా ఘటాన్ని మీరు అంగీకరించాలి తప్ప స్వతంత్రంగా నిరపేక్షంగా అప్సల్యూట్గా ఘటం అక్కడ ఒకటి ఉంది అని వాడు అంటున్నాడంటే వాడిని ఏమనాలి వాడిని జ్ఞానంటారా అజ్ఞానంటారా అజ్ఞానమేది ఆ జ్ఞానపు పొరలు అలా ఉండిపోతాయి మనస్సు చేత ఏది తెలియబడుతుందో ఇంద్రియాలకి ఏది గోచరిస్తుందో అది ఏ సత్యమనే అజ్ఞానంలో మనిషి బతుకుతూ ఉంటాడు కాబట్టి లోకంలో సామాన్య మానవుడు ఏది ఉంది అంటాడో ఆ ఉండడము అది సంవృతి సత్ కాబట్టి సవస్తు అంటే ఉన్నదానితో కూడినది వస్తుంటే ఉన్నది సా కూడినది అంటే అర్థం ఉన్నది అంటే యథార్థంగా ఉన్నదని కాదు సంవృతి సత్తోటి కూడినది సంవృతి సత్ వస్తు అంటే అజ్ఞానము చేత ఉన్నదిగా భాషించే వస్తువుతో కూడి ఉంటుంది కాబట్టి దానికి సవస్తు అని పేరు జాగ్రత్తవస్థ వస్తువు తథా ఉపలబ్ధి ఉపలంభన సహ వర్తీ సోపలంభం చ ఉపలబ్ధి అంటే ఉపలంభ అంటే ప్రతితి ప్రతీతి అంటే కనబడుత దాని లక్షణం ఇప్పుడు సినిమాచర మీద కొండ ఉన్నది అని వీడంటాడు ఆ ఉండడం అది యథార్థసత సంవృతి సత సంవృతి సత్ ఈ సంవృతి అన్నది ఉన్నది అని వీడంటాడు కొండ అది ఉన్నదా లేక కనబడుతున్నద కనబడుతున్నది ప్రతీతి మాత్రం అంటే ఆ కొండ యొక్క జ్ఞానం కలుగుతుంది కొండ యొక్క జ్ఞానం ఉన్నది కొండ ఉన్నదని కూడా వీడు అనుకుంటున్నాడు కొండ ఉన్నదని కూడా వీడు అనుకుంటున్నాడు కనుక సంవృద్ధి సత్తు కొండ యొక్క జ్ఞానం లేకుండా సంవృద్ధి సత్తు కూడా కొండ యొక్క జ్ఞానము సోపలబ్ధి ఉపలబ్ధి లేక ఉపలంభముతో కూడి ఉన్నది సోపలంభంచ ఎనీవే ఇది దీని సంగత రేపు చూద్దాం ఎందుకంటే శాస్త్రాది సర్వ వ్యవహారాస్పదం అనేదో అంటున్నారు ఇని రేపు సెటింగ్ చేసేద్దాం అది రేపు కాదు సోమవారం క్లాసులో ఓం ఓన్ నమో